మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టా సదృశి గణ బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్ర కరకలి చిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామం ముతనం దక్షిణామూర్తిమీడే వట విటపి సమీపే భూమి భాగే నిషన్న సకల ముని జ్ఞానాతారాత్వనగర్మీశామూర్తిదేవన మరణుఃఖేక్షం నమామి చిత్రమో वृद्धा शिष्या गुवा गुरोस्तु मौनम व्याख्यानम शिष्यास्तु छिन्न संशया जगत्ू उ इकड़ो मरेनोलून उवैना ఎన్నున్నా తెలిసేవి మరి ఏవైనా ఇవన్నీ నీకు సంబంధించి ఉన్నవి తెలిసేవి ఏవి ఉండినా కేవలం నీకు సంబంధించే ఉన్నాయి అంటే ఏది ఉండినా ఆ ఉన్నది నీవుగా అన్నా ఉంది లేకపోతే నీ అనుభవంగానన్నా ఉంది ఇంతకన్నా మించి ప్రపంచంలో జ్ఞానం కలిగే అవకాశం ఏమి లేదు తెలిసే అవకాశం లేదు ఇది ఉన్నది అని చెప్పాను అది నాకు సంబంధించిందన్నా అయి ఉండాలి లేకపోతే నాకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నా ఉండాలి అది నాకు తెలుసు అంటున్నానంటే అది నా అనుభవం కాబట్టి నేను గానన్నా తెలుస్తూ ఉంది లేకపోతే నా అనుభవంగానన్నా తెలుస్తూ ఇదే తెలియడం ఏది తెలిసినా అది ఏది ఉందో ఎలా ఉందో ఇప్పటి వరకు అనేక కోణాల్లో మనం విశ్లేషించుకుంటూ వచ్చాం కనుక ఏ స్థాయిలో ఎలా ఉండినా నేను ఉంది లేకపోతే నా అనుభవం కన్నా ఉంది నేను ఉంటే నాకు అనుభవం ఉంది అండర్స్టాండ్ కానీ నేను ఉండటానికి అనుభవం అవసరమా వెరీ నేను ఉంటే అనుభవం ఉంది నేను ఉండటానికి అనుభవం అవసరమా అనుభవాలు లేకపోయినా నేనుంటాను అదే నిన్న మనం చూచింది ప్రత్యభిజ్ఞ విషయాలు గాఢ నిద్రలో ఏ అనుభవాలు నాకు లేకపోయినా నేనున్నాను ఉన్నాడు గనకనే ప్రాక్ అస్వాసం ఇది నేను ఇలా హాయిగా నిద్రపోయాననేటువంటి ప్రత్యభిజ్ఞ కలుగుతూ ఉంది కాబట్టి బాహ్యానికి సంబంధించినటువంటి స్మృతి గాని కేవలం నా జీవితం మీద కేంద్రీకరింపబడి ఉండేటువంటి జ్ఞాపకం ఏదైతే ఉందో ప్రత్యభిజ్ఞ ఈ రెండు కూడాను నా మీదనే కేంద్రీకరింపబడి ఉన్నాయి కానీ నేను అక్కడున్నాను అనుభవం లేదు కనుక నేను ఉంటే బాగా అర్థం చేసుకు నేను ఉంటే అనుభవాలున్నాయి నేను ఉండటానికి అనుభవాల అవసరం లేదు అనుభవాలు లేకపోయినా నేను ఉంటా నిప్పు ఉంటే పొగ ఉంది నిప్పు ఉండటానికి పొగ అవసరం లేదు అవసరమా ఎందుకని పొగ లేకపోయినా నిప్పు ఉంది ఈ అనుభవాలనేటువంటివి నాకు కలుగుతూ ఉన్నాయి ఇదొక విశేషం లక్షణం కాదు బాగా అర్థం చేసుకు ఇది విశేషం లక్షణం అంటే ఏమిటి ఇప్పుడు మీకు తెలుసు ఏదైతే లక్షణంగా ఉంటుందో అది ఎప్పుడు ఉండాలి అప్పుడే అది లక్షణం ఏవైతే నా దగ్గర ఉన్నవో అవి పోయినా కూడాను నేను ఉన్నాను అంటే ఆ పోయినవి ఉన్నదాని యొక్క లక్షణం కాదు ఇది లక్షణం అంటే అనుభవాలు ఏవైతే ఉన్నాయో అనుభవాలు లేనప్పుడు కూడాను నేను ఉన్నాను గనక అనుభవం అనేటువంటిది నా లక్షణం కాదు ఉంటే నాకు విశేషం కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విశేషం నామరూపాలకు సంబంధించింది గనక విశేషం అది లక్షణం అనేది సత్చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది లక్షణం సచిదానంద స్వరూపం ఆత్మ లక్షణం లక్షణం ఎప్పుడు దూరం కాదు నామరూపాలు ఉండచ్చు ఉండకుండా పోవచ్చు కనుక నామరూపాలే విశేషం కనుక అనుభవము అనేది విశేషం ఆ పదమే చాలా తమష పదం అనుభవం కాబట్టి ఇది తెలియక పుస్తకాలు ఏమొస్తుందండి అనుభవం కావాలి కానీ అంటుంటారు విషయం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎందుచే నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంతకన్నా మించిన అజ్ఞానం లేదని అనుభవం అవసరమే లేదు ప్లీజ్ ఇప్పటివరకు ఎన్ని తెలుసుకుంటూ వచ్చారు ఇది కూడా తెలుసుకోండి అనుభవమే అవసరం లేదు వేదాంతం అసలు అనుభవాన్ని గురించి మాట్లాడమే లేదు ఎవడైనా అనుభవం అని మాట్లాడే అనుకోండి ఎక్స్పీరియన్స్ అని అప్పుడే డిసైడ్ చేసుకోండి వీడికి వేదాంతం తెలియదు అనుభవం కాదు కావలసింది జ్ఞానం అనుభవం ఉంది జ్ఞానం లేదు దిస్ ఈస్ ది పాయింట్ అసలు అనుభవం అనే పదం ఏంటో తెలుసా ఇంతకుముందు మీరు భాతి అనుభాతి చూచారు కదా వర్తనం అనువర్తనం చూచారు కదా అట్లాగే ఇక్కడ భవము అనుభవము అను అను అంటే తరువాత భవము అంటే పుట్టుక ఇది అదొక నైస్ కాంపౌండ్ అది ఇప్పుడు అనుభవము అను తరువాత భవము పుట్టుక తరువాత పుట్టింది అని అర్థం తరువాత పుట్టిందంటే అర్థం ఏంటి ముందు నువ్వు ఉంటే తరువాత అనుభవం పుడుతుంది ఇది విషయం ఎక్స్పీరియన్స్ కలగాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సర్ నువ్వు ఉండాలా ఇది ఎర్ర ఇది ఎర్ర అర్థం ఎర్రది ఉండేది స్వస్వరూపం నీవే ఎక్కడ మూడు తెలుస్తున్నాయో దట్ ఈజ్ ఎర్రర్ అగ్రహణ స్థితి అనుభవము నువ్వు మొదటింటే ఆ తర్వాత పుట్టేటువంటిది గనక అది అనుభవం తర్వాత పుడుతుంది గనక తర్వాత పోతుంది అది ఉన్నప్పుడు నీవు ఉన్నావని అర్థం ఎందుకని నీవు లేకుండా అది కదిలేందుకు కలిగేందుకు అవకాశం లేదు ఒకవేళ అది లేకపోయినా నీవు ఉంటావు ఎందుకని నీకు కలిగింది గనక కాబట్టి అనుభవము అన్నప్పుడే ప్లీజ్ అనుభవము అన్నప్పుడే అనుభవం కలగక ముందు ఎందుకంటే నాకు ఈ అనుభవం కలిగింది అంటున్నావు కనుక అనుభవం కలగక ముందు ఎవరికి కలిగింది అనుభవము అనే ప్రశ్న పడితే ఆ వ్యక్తి ఉన్నాడని అర్థం ఆ వ్యక్తి ఉంటేనే అనుభవం కలుగుతుంది కనుక అనుభవం కలగక నీవు ఉన్నావు అనుభవం లేదు కనుక అనుభవం సత్యం కాదు నీవు సత్యం నీవు ఉన్నావు అనుభవం కలిగింది అనుభవం పోతుంది నీవు ఉంటావు కాబట్టి నిప్పు దాహక శక్తి ఉంది ఓకే లక్షణం పొగ ఉంది అనేది విశేషం ప్రార్థమవుతుందా మీకు అంటే పొగ లేకపోయినా కూడాను నిప్పు ఉండగలదు అనుభవం లేకపోయినా కూడాను నేనుండగలను అదే ప్రత్యభిజ్ఞ ఆ నేనెవరు దాట్స్ ద పాయింట్ స్వామిజీ ఇప్పటివరకు చాలా చూస్తూ వచ్చాం అదే చాలా దక్షిణమూర్తి స్తోత్రం ఇప్పుడు వరకు భోంచేసినట్టే ఉంది శుభ్రంగా తెలిసిపోయినట్టే ఉంది ఇంకా నడుస్తుంది ఇంకొక ఉండయి ఈరోజు రేపు కూడా ఉంది ఆ నేనెవరు కోహం అహం కహ ఎవరి నేను ఇదొక ప్రశ్న ప్రశ్న అసలు జీవితమే ప్రశ్నార్థకం ఇదొక ప్రశ్న తమాషా ప్రశ్న ఎట్లాగైతే అనుభవాలని ఉన్నా అనుభవించేవాడు ఒక్కడే ఉన్నాడు అట్లాగే నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రశ్నలు ఈ ప్రపంచంలో కోట్లున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి కానీ నాకు అనిపించేది ఒకే ప్రశ్న ఉందని అన్ని తిరిగి పోతాయి మళ్ళీ ఇప్పుడు చూడండి చిన్నప్పటి నుంచి అసలు జీవితమే ప్రశ్నార్థకం ఎందుకంటున్నానంటే స్టార్టింగే మనకు ప్రశ్నలతో ప్రారంభమైంది లైఫ్ నానా పాలి పాలి తవాశన్ తాగుతాను లేకపోతే వద్దు నా బడికి పోతావా ప్రశ్న ఇక్కడి నుంచి చిన్నప్పటి నుంచి నానా నీకు స్నానం చేయించిన బూదంటావా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకు వేసిన వాళ్ళు కూడా ప్రశ్నతోనే స్టార్ట్ అయ్యారు చిన్నప్పటి నుంచి నీకు తెలుసా అత్తమ్మ ఎవరో చెప్పు అత్తమ్మ ఎవరో చెప్పు ఎవరు ఎవరు తెలియదు వాడు ఇంకో ఉండదు చూపిస్తారు కాదు కాదు ఈమె అత్తమ్మ అర్థం కాబట్టి చిన్నతనం నుండే ప్రశ్నలు పడుతూ వచ్చాయి ఎవరికి మనకు ఇతరుల దగ్గర నుంచి మనం కాస్త మాట్లాడడం మొదలు పెట్టగానే ప్రశ్నలు వేస్తూ పోయినాం ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి ఇది తమాష కాబట్టి మనకు ప్రశ్నలతోనే విషయం ప్రారంభమైంది మనకు కాస్త మాట్లాడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తూ పోయాం అమ్మా నానెక్కడికి పోయాడే ఆ ప్రశ్న అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరికి తెలుసురా చెప్పిపోతాడా ఎవడు చెప్పిపోడు పోయేవాడు ఎవడు చెప్పిపోడు ఇవన్నీ ప్రశ్నలే ఎక్కడ చెప్పండి సమాధానం ఏది జీవితానికి సమాధానం అంటే చిత్తైకాగ్రత అని కూడా అర్థం మనసుకు ప్రశాంతత ఏది ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు ఉన్నంత వరకు ఇంకొకటి కూడా ఉంది మన కల్చర్లో మీరు విన్నారా లేదో ఈ సోది చెప్పేవాళ్ళు వస్తారు చూసారా గద్దె చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు వాళ్ళని ఒక మాట అంటారు మీరు విన్నారో లేదో ఏమండీ నా వస్తువు పోయింది ఉంగరం కనపడడం లేదండి వస్తువు కనపడడం లేదంటే ప్రశ్న చెప్పించుకోవయ్యా తెలుస్తుంది అంటారా అప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గరకు పోయి ప్రశ్న చెప్పించుకోవడం వాళ్ళు ఏదో పెట్టుకొని అది ఇది పెట్టి కర్రబెట్టి తల మీద కొట్టి ఎడగొట్టి ఏడగొట్టి ఏడ ఉందని ఎట్ల కానీ తమాషా ఏంటంటే సమాధానం చెప్పించుకోవయ్యా అనవలసింది ప్రశ్న చెప్పించుకో అంటారు అది తమాషా ఎందుకో తెలుసా వాడిని అడిగినా కూడాను నీ ప్రశ్న ఎక్కడికి పోదు అట్లాగే ఉంటదని అర్థం ఎందుకని ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పొచ్చేమో కాని మళ్లీ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతానే ఉంటది ఇది అయ్యేది కాదు సముద్రంలో అలల్లాగే ఒక్కొక్క ప్రశ్న వస్తూ ఉంటది దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంటది కలిగితే కలగకపోతే ఇంక అది కూడా చేసేదేం లేదు జీవితంలో తెలియని వాటిని మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ ప్రపంచంలో ఏదేదైతే తెలియదో దాన్ని తెలుసుకుంటూ వచ్చాం దేనిని తెలుసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉన్నదే గానీ అన్నిటికి సంబంధించిన అజ్ఞానం మాత్రం పోవడం లేదు కాబట్టి ఇది నాకు తెలుసు అనేటువంటి వ్యక్తికి కూడాను నాకు తెలియనిది మరొకటి ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఇది తెలుసు తృప్తి కన్నా తెలియనిది ఉన్నది అనేటువంటి అసంతృప్తి ఎక్కువగా గోచరిస్తూ ఉంది కాబట్టి ఏ సబ్జెక్టులో కూడాను నాకు పూర్ణ జ్ఞానం ఉన్నది అని చెప్పేవడలేదు ఇదంతా మనం విశ్లేషించి చూచాం ట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ ప్రశ్నలు ఇన్ని పడచ్చేమో గానీ ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశ్నించి ఉపయోగం లేదు అనే నిర్ణయానికి సహేతుకంగానో మూర్ఖంగానో మరొక అనుభవంతోనో ఏదో విధంగా ప్రతి మనిషి వచ్చి ల్యాండ్ అవుతుంది ఏది ప్రశ్నించి ఉపయోగం లేదు ఈ అని అప్పుడు ఈ స్థాయి ఈ స్థితి అప్పుడు అప్పుడుంటది మళ్ళీ ప్రశ్న అది ఒకే ప్రశ్న ఏంటో తెలుసా కోహం అహం కహా నేనెవరు నేనెవరు ఇక్కడ పడుతుంది ఈ ప్రశ్న పడనంత వరకు జీవితం అంతా ప్రశ్నార్థకంగా ఉంటది ఈ ప్రశ్న పడ్డప్పుడు మరీ జటిలంగా ఉంటది ఎందుకని అన్నిటికీ మూలస్థానం ఇక్కడ అయ్యింది గనక దీనికి గనక పరిష్కారం దొరికింద ఇక్కడ గనక జ్ఞానం కలిగిందా ఇక జీవితంలో ప్రశ్న పడమన్న పడదు కానీ ఇక్కడొచ్చిన తమాష ఏంటంటే ఈ ప్రశ్న అన్ని ప్రశ్నల విషయాల్లో తెలిసినా తెలియకపోయినా సరిపెట్టుకోగలిగాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం ఏదో కాస్త ఎలా తెలుసుకున్నా తెలిసింది కానీ ఈ ఒక్క ప్రశ్నను మాత్రం జాగ్రత్తగా గనక తెలుసుకోకపోతే జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే అర్థం ఏంటంటే స్వప్నం లేకుండా నిద్ర లేకుండా అన్నారు అందుకని ఎన్నిసార్లు రిపీట్ చేస్తాను స్వప్నం అంటే ఏంటో తెలుసా గతంలో చదివిన పుస్తకాలు విని చెత్త అదంతా లోపలకు దుత్తలాగా తయారైంది ఇది స్వప్నం నా ఉద్దేశంలో ఈ కల్పిత భావాలను పెట్టుకుని అర్థం చేసుకునే ప్రశ్న లేదు శాస్త్రాన్ని గురువు ప్రమాణం ఇస్తున్నాడు అంటే కల్పిత భావాల కదలకుండా ఉంటేనే ప్రమాణం పనిచేస్తుంది కానీ లేకపోతే ప్రమాణ ఫలం లేదు నీకు కావలసిన వాటితో శాస్త్రం రాదు అర్థమవుతుంది అందువల్ల శాస్త్రం అధ్యయనం చేయడానికి కూడా మనిషికి రాగద్వేషాలు లేకుండా ఉండాలి శంకరాచార్య భాష్యంలో స్వామి ఒక మాట దృశ్యంతే హి రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత వండర్ఫుల్ సెంటెన్స్ భాష్యం దృశ్యంతే హి పురుష రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడేటువంటి దౌర్భాగ్యుడు ఉంటాడే వాడు ఏ స్థాయికి శాస్త్రాన్ని కూడాను నిషేధిస్తాడు శాస్త్రాన్ని కూడా అతిక్రమిస్తాడు శాస్త్రం అంటే ఏంటో తెలుసా గురువును కూడా నిషేధిస్తాడు గురువు నీ గురువును కూడా ధిక్కరించేస్తాడు అతనికేం తెలుసు నాకే తెలుసు అంటాడు ఇంకా అంతకు అజ్ఞాని ప్రపంచంలో లేడని అర్థం ఎందుకో తెలుసా గురువు అండ్ శాస్త్ర ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ గురు వేరు శాస్త్రం వేరు కాదు ఈశ్వరో గురునా మూర్తి భేద విభాగినే కనుక శాస్త్ర స్వరూపం అది శాస్త్రానికి శాస్త్రికి నో డిఫరెన్స్ పరమాత్మకి పరమాత్మ జ్ఞానానికి భేదం లేదు ఆత్మకి ఆత్మ జ్ఞానానికి భేదం లేదు గురువుకి గురువు జ్ఞానానికి భేదం లేదు కానీ రాగద్వేషాలు వాడు అంత కూడా వెళ్ళిపోతాడు వాడికి ఏమీ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు ఈడియట్ వాడి వయసు కూడా ఉండదు జ్ఞానం ఉండదు ఏమి ఉండదు ఎంత పెద్దవాడిని ఆయన అనగలడు శంకరాచార్యకి ఏమి తెలుసు నాతో అన్నవాడు చాలా మంది అన్న నేనన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేం చేస్తా మంచి చేసుకోవడానికి మనిషికి జీవితంలో సంస్కారం కావాలి గాని మొన్న చెప్పినట్టుగా మనం పెంచితేనే మొక్కలు పెరుగుతాయి ప్రతి గడ్డిగా అదే పెరుగుతూనే ఉంటది అందుకని జాగ్రత్త ఆ కల్పిత భావాలు లేకుండా అర్థం చేసుకుంటేనే శాస్త్రం సామసిక లక్షణం లేకుండా కూడా ఉండాలి గనక నిద్ర సుషుప్తి అది కూడా అందుకని జాగ్రత్త అంటున్నాను కేర్ఫుల్ గా ఉండి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఈ కోహం నేనెవరు అనేది గనక జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఈ ఒక్క ప్రశ్న అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే ఇంకేమి లేవు ప్రపంచంలో అన్ని వ్యర్థమైన ప్రశ్నలే ప్రశ్నలే పిల్లలు ఏం చేస్తారు ఆ పుస్తకాలు చదువుతున్నారు కానీ జంగీర్ ఎట్లు కొట్టాడు ఎవరిని ఉద్ధరించడానికి ఇది ఇటువంటి ప్రశ్న అయితేనే సరిపోయింది ఇవన్నీ లోపల చేరి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్చన్స్ బట్ దర్ ఇస్ నో ఆబ్జెక్టివ్ ఇన్ ఇట్ ఓకే ఇవన్నీ నడిచి నడిచి నడిచి నడిచి నడిచి ప్రతి ఒక్కరు సబ్జెక్టివ్ గా తయారైపోతాడు ఆయనకి సబ్జెక్ట్ చెప్పాలంటే కష్టం బికాస్ హీస్ వెరీ సబ్జెక్ట్ ఓకే ఈ ఒక్క ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడానికి పరినిస్తే బిగుసుకుపోతుంది అది వచ్చిన బాధ మిగతాయన్నా కాస్త లూజుగా ఉంటాయేమో కానీ ప్రశ్నలు ఈ ప్రశ్న మహాబిగుసుకుపోతా ఇంకా అస్సలు మనం అంటుంటాం చూడండి పడిపోయిందండి ఈ ముడి ఇంక రాదని అట్లా పడిపోతుంది అటువంటి ముడి బిజ్యత హృదయ గ్రంథి హృదయ గ్రంథి ఈ ముడి సిద్ధంతే సర్వసంశయ ఈ ముడి విడితేనే సంశయాలు పోయేది ఈ ముడిని విడిపించుకోవడం మన వల్ల కనీకాదు అది కేవలం శాస్త్రం గురువు ఎంటర్ అయితే తప్ప స్వతహా అవకాశం లేని లేదు దౌర్భాగ్య పుస్తకాలు తయారు చేసి సమాజం మీద పడేయడం తప్ప మరొక మార్గమే లేదు అందుకని పుస్తక జ్ఞానం వస్తుందే గాని మస్తకంలో ఖాళీ ఓకే కాబట్టి ఎప్పుడైతే అనుభవాలు శ్రీదేశ్ అనుభవాలు నువ్వు గడిస్తూ ఉన్నావు అనుభవాలు పొందబోయే ముందు నీవు ఉన్నావు అనుభవాలు వస్తూ ఉన్నాయి అనుభవాలు పోతాయి కాని నీవు మాత్రం ఉంటావు ఓకే దీనిని ఇది ఆత్మ అయితే ఆత్మ కాదు ఇప్పుడు కావాల్సింది ఆత్మ జ్ఞానం దీన్ని ఏకాత్మ ప్రత్యయసారం అంటారు ఉపనిషత్తుల ఏకాత్మ ప్రత్యయసారం దాని వివరణ నెక్స్ట్ శ్లోక కన్నక్షన్ ఏకాత్మ ప్రత్యయ సారమనే దాని యొక్క వివరణే నెక్స్ట్ శ్లోక ఆత్మ ప్రత్యయమేమిటి స్వామిజీ ఏకాత్మ ప్రత్యయం ఉన్నది ఒకే ఆత్మ ఇది మాండక్యోపనిషత్ ఏకాత్మ ప్రత్యయ సారం దీని మీద చాలా వ్యాఖ్యానం నడిచింది శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం ఎందుకంటే ముందే ఆయన పరమ గురు గౌడ పదాచారుల వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మాండుక్య కారిక ఆ కారిక భాష్యం శంకరాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద మళ్లీ ఆ భాష్యం మీద ఆనందగిరి సురేశ్వరుడు ఈ భాష్యాలంతా ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అది మాండుక్య ఉపనిషత్ ఉపనిషత్తుల తలమానికం ఉండేది పన్నెండు మంత్రాలే దాని రెండు వందల కారికలు రచించారు గౌడపదాచార్యులు దాని మీద శంకరాచార్య భాష్యం అద్భుతమైన భాష్యం దాంట్లో ఏకాత్మ ప్రత్యయ సారం ఏకాత్మ ప్రత్యయ సారం అంటే ఏమిటంటే ఆత్మ జ్ఞానము అనేది ఏకాత్మ ప్రత్యయ సారం అంటే నేను అని అంటున్నాను చూచారా ఇప్పుడు అహం నేను ఉంటేనే అహం జానమే నేను తెలుసుకుంటూ అనుభవాలు ఏవైతే ఉన్నావో వాటిని నేను తెలుసుకుంటూ కాబట్టి ఇది జ్ఞానం కలుగుతూ ఉంది ఈ జ్ఞానం నేను అనేటువంటి జ్ఞానం దేనికి సంబంధించింది ఆత్మప్రచయం ఏకాత్మప్రచయం దాన్ని సారం ఇప్పుడు మనం చూడబోతాం ఎస్ ఎస్ ఇప్పుడు నేను నేను నేను అని మాట్లాడుతున్నాడు కదా మనిషి కాబట్టి కోహం అహం కహ నేను ఎవరు అంటూ ఎవరు తనకి తెలియాలి అహం అస్మి నేనున్నానని నాకు తెలుసు కానీ నేను ఎవరు అనేది నాకు తెలియాలి ఇది జ్ఞానం కాబట్టి నేను అనే విషయం యొక్క జ్ఞానం దేనికి సంబంధించింది విషయమా విషన అనుభవమా అనుభవించేవాడ దేనికి సంబంధించింది ఎందుకని చాలా అనుభవాలున్నాయి చాలా ప్రాంతాల్లో నుంచి జనా జీవితం నడిచిపోతా ఉంది అనేక దశల్లో కాబట్టి ఇందులో సూత్రాత్మ ఏది సూత్రే మణిగణ ఇవ ఇది ఇది ఇదొక హారం అన్నాం అనుకోండి ఇందులో పుష్పాలు ఉన్నాయి ఒక పుష్పం మరొక పుష్పం కాదు ఒక అనుభవం మరొక అనుభవం కాదు అంతే చిన్నప్పటి నుంచి ఇప్పటి అనేక రకాలైనటువంటి అనుభవాలు మనం గడించాం ఒక అనుభవం మరొక అనుభవం కాదు పెళ్ళైనప్పుడు కలిగిన అనుభవం వేరే పిల్లవాడు పుట్టినప్పుడు కలిగిన అనుభవం వేరే రెండింటిలో ఆనందం ఉండొచ్చు ఆ అనుభవం వేరే ఈ అనుభవం వేరే డబ్బు పోగొట్టుకున్నప్పుడు అనుభవం వేరే మనుషులను పోగొట్టుకున్నప్పుడు అనుభవం వేరే లేనిది పొందినప్పుడు అనుభవం వేరే ఉన్నది ఊడిపోయినప్పుడు కలిగిన అనుభవం వేరే ఇవన్నీ అనుభవాలే అనుభూతులు వేరుగా తెలుస్తూ ఉన్నాయి ఒక అనుభవం మరొక అనుభవం కాదు కానీ అన్ని అనుభవాలు నీకే తెలుస్తున్నాయి ఏ పువ్వు మరొక పువ్వు కాదు కానీ అన్ని పువ్వులు ఒకే మాలలో ముడిపడి ఉన్నాయి విడి పువ్వులు ముడిపడి ఉన్నాయి విడి విడిగా ఉండేవి ముడిపడి ఉన్నాయి ఒక మాలలో సూత్రే మణిగణవ కాబట్టి మణులన్నీ కూడాను ఒకే బంగారు తీగలో మనం వేసి మణులన్నీ కూడా ఒకే బంగారు తీగలో ఎట్లాగైతున్నాయి మాత్రమే ఇది కూడా దీన్ని కూడా పూర్వపక్షం చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు అంత అవసరం ఉండే మీకు దృష్టాంతం ఇస్తున్నాను ఏకదేశీయం మననే చెప్పారు దృష్టాంతం కనుక సూత్రే మణిగణాయి వా కాబట్టి మణులన్నీ కూడా ఒకే సూత్రంలో ఎట్లాగైతే ఉన్నాయో ఎట్లా సూత్రాత్మ ఇన్ని అనుభవాలు గడిస్తూ ఉంటే ఈ అనుభవాలలో స్వతశ్రిద్దంగా ఉండేది ఏది అనుభవాలు నేనా అనుభవాలు గడించేవాణ్ణి నేనా అనుభవం ఉన్నదనుకోండి జస్ట్ సీ దిస్ దృశ్యం ఉంది నేను ద్రష్ట అవుతాను ద్రష్టగా కూడా నేను ఎస్టాబ్లిష్ చేయలేను అహం అహం అశ్మి నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం జ్ఞాత కాదు జ్ఞాత యొక్క స్వరూపం జ్ఞాత ఎప్పుడవుతానంటే తెలియబడే వస్తువు ఉంటే దృశ్యం ఉంటే ద్రష్ట జ్ఞేయము ఉంటే జ్ఞాత అర్థమవుతుందే ఆలోచించదగిన విషయం ఉంటే జ్ఞేయ వస్తువు ఉంది గనక మంత ఆలోచిస్తూ ఉన్నా నేను ఏదో శబ్దం ఉంది గనక శ్రోత శ్రోత ద్రష్ట ద్రష్ట మంత ఇవన్నీ మారుతూ ఉన్నాయి అనుభవాలు ఎట్లా మారుతూ ఉన్నాయో ఒక దశలో నేను ద్రష్టగా ఉంటాను ఒక దశలో నేను శ్రోతగా ఉంటాను ఒక దశలో నేను మంతాగా ఉంటాను ఓకే అలా కాకుండా కూడా ఉంటాను ఏదైతే కనిపిస్తూ ఉందో దృశ్యం ఇప్పుడు ద్రష్ట నన్ను ద్రష్ట చెప్పడానికి లేదు ఎందుకని దృశ్యం ఉంది నేను ద్రష్ట దృశ్యం లేకపోతే ద్రష్ట లేడు ద్రష్ట లేకపోతే ద్రష్ట స్వరూపంగా నేనున్నాను చైతన్యాత్మగా ఉన్నా నిత్య చైతన్యంగా ఉన్నాను ఎప్పుడు నేను ద్రష్ట కాదు సుషుప్తులనే ద్రష్ట కాదు ప్రత్యభిజ్ఞాదే నేను మనం చూసేది సుషుప్తులనే నేను ద్రష్ట కాదు ఎందుకని కనపడే వస్తువు రెండోది లేదు సుషుప్తులు నా గాఢ నిధులని నేను ద్రష్టను కాను జ్ఞాతనకు కాను కాబట్టి వస్తువు ఉండేటప్పుడు నేను జ్ఞాతమో కాని లేనప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న పడితే నేను కేవలం జ్ఞహానం జ్ఞహ సర్వం తెలుసు సర్వజ్ఞ ఘటన తెలుసుకుంటే ఘటజ్ఞ పట తెలుసు పటజ్ఞ కాని ఇవి లేనప్పుడు ఘటము పటము సర్వము లేనప్పుడు జ్ఞహ కేవలం సాక్షి చైతన్యం అవి ఉంటే లేకపోతే సాక్షి చైతన్యం అనడానికి కూడా లేదు చైతన్యమేవ కేవలహ రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి జ్ఞాత కూడా కాదు నేను జ్ఞహ జ్ఞాత యొక్క స్వరూపం నేను అర్థమవుతుంది ఇది నేను కాబట్టి హమస్మి నేను ఉన్నాను అనే జ్ఞానం దేనికి సంబంధించింది ఇది ఏకాత్మ ప్రత్యయ సారం ఏకాత్మ ప్రత్యయ సారం దీన్ని ఎక్కడ పట్టుకోవాలి ఇది మారనిది మారని దాన్ని ఎక్కడ పట్టుకోవాల్సి వస్తుందో తెలుసా ఇప్పుడు మారే వాటి మధ్య పట్టుకోవాల్సి వస్తుంది అందుకని చిక్కుముడి అంటున్నాను ఎప్పుడైతే మారనిది ఏది ఇన్వేరియబుల్ గా ఉందో అవేర్నెస్ దాన్ని తెలుసుకోవాలి నేను ఉన్నాననేటువంటి జ్ఞానము యొక్క వస్తువు అది నేను ఉన్నాననేటువంటి జ్ఞానానికి విషయమేది అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం థర్డ్ శ్లోకా చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్శైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం వాసతే కాబట్టి అస్తిత్వం ప్రకాశత్వం ఇది ఉన్నది ఇది ప్రకాశిస్తూ ఉన్నది అనేటువంటిది కస్మిన్నర్థే ప్రతిష్ఠితం దీని యొక్క అర్థం ఎక్కడుంది అని ఆలోచిస్తే సత్య పదార్థంలో ఉందని తేల్చేసాం అదే సత్ అదే చిత్ అనే నాలుగో శ్లోకం దగ్గరకు వచ్చేటప్పుడు నానా చిత్ర ఘటోదర చిత్ అక్కడ సత్ సతాత్మకం తేలిపోయింది ఇప్పుడు అదే నేను అనేది ఎస్టాబ్లిష్ కావాలి నీవు కానిది ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో అనేక మంది వాటినన్నిటిని నిన్న ఖండించేశారు స్వామి ఇంక మిగిలింది ఒక శూన్యవాదం ఒక్కటే ప్రథమం మళ్ళీ కూడా కొట్టావు నిన్న ప్రథమం మళ్ళీ న్యాయేనా అందరిని వచ్చిన వాడిని కనుక మనం గెలిచేస్తే అందరూ అదే జరిగిపోయింది నిన్న ఇప్పుడు నీవేమిటో నీకు సంబంధించినటువంటి నేనున్నానంటున్నా ఈ జ్ఞానం యొక్క వస్తు ఏమిటి ఏదది ఇక్కడ జ్ఞాత కూడా కాదనర్థమైపోతుంది నెక్స్ట్ శ్లోక బాల్యా జాగ్రత్త సర్వాస్వస్థావీ వ్యావృత్తస్వనువర్తమానమే ంత సదా స్వాత్మానం ప్రకటకరోతి భజత్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తమీదక్షిణమూర్త బాల్యా అవి జాగ్రతాదిషు తథా బాల్యాషు అపి బాల్యాది దశలయందు కూడా జాగ్రత్త బాల్యాద్యవస్థలలో ఏ విధంగా అయితే మార్పులు చూస్తున్నామో అవస్థాత్రయం జాగ్రత్తాద్యవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇంకా కూడా ఉండాలండి అంతరాల అవస్థాది చెప్తాను మూడే కాకుండా కనుక ఈ అవస్థలన్నింటిలో కూడాను సర్వాసు అవస్థాసు అపి సమస్త అవస్థలలో కూడా వ్యావృత్తాసు అనువర్తమానం వ్యావృత్తాసు ఏవైతే మార్పు చెందుతూ ఉన్నాయో భేదాలతో గోచరిస్తూ ఉన్నాయో వీటిలో మార్పు చెందకుండా పరివర్తనాలలో అనువర్తమానం ఓకే నైస్ ఎక్స్ప్రెషన్ పరివర్తనము చెందేటువంటి వాటిల్లో అనువర్తమానం వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇతి నేను అని సదా సదా అంతః స్ఫురంతం సదా రిలేటివ్ గా చెప్తాను సదా అనే పదానికి అర్థం వేరే రిలేటివ్ చెప్తాను మీకు అర్థం ఏంటి సద అంటే ఎల్లప్పుడూ కదా పోనీ ఎల్లప్పుడూ అనుకున్నాను దాని అర్థం అది కాదు తెరవచ్చు సదా అంతః స్ఫురంతం అంతః లోపల ఏదైతే స్ఫురిస్తూ ఉందో అంటే బాల్యాద్యవస్థలు నడిచిపోతూ ఉన్నాయి అవస్థలు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాయో ఒక అవస్థ మరొక అవస్థ కాదు అట్లాగే జాగ్రత్తాది అవస్థలు నడుస్తూ ఉన్నాయి అవి కూడా ఒక అవస్థ మరొక అవస్థ కాదు సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు ఈ విధంగా ఇవన్నీ మార్పు చెందుతూ భేదాలతో గోచరిస్తూ ఉండిన అనువర్తమానం ఇందులో ఏదైతే మార్పు లేకుండా ఉందో ఇన్వేరియబుల్స్ అది ఎల్లప్పుడూ అంతఃస్ఫురంతం అది ఎక్కడో కాదు इकल पलू तमाशा दाने स्फुति दाने प्रकाशमसाभवा प्रपंच उन्नवा स्फु आंतर अहम अहम अहम अहम अहम हृदय कुहरा मध्य ब्रह्म అహం అహం హం సాక్షాత్ ఆత్మేణ భాతి నాట్ అనుభాతి భాతి సూ ఉంది అంతః స్ఫురంతం అహం ఇది నీను అని ఆంతర్యంలో స్ఫురిస్తుంది దీనిని స్వాత్మానం ప్రకటీకరోతి భజతా భజతా ఆశ్రిత శిష్యాన్ ఎవరైతే ఆశ్రయించుకొనున్నారో ఎరతత్వాన్ని కావాలని కోరుకుంటూ ఉండారో భజతాం అటువంటి వారికి భక్తులకి స్వాత్మానం తన స్వరూపాన్నే ప్రకటీకరవుతి ప్రకటీకరిస్తూ ఉన్నాడు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నాడు ఎట్లా యో భద్రయా ముద్రయ దక్షిణమూర్తి యో భద్రయ ముద్రయ దక్షిణాభిముఖాయశ మూర్తి దక్షిణాభిముఖాయస్ మూర్తి దక్షిణశ్చ అమూర్తిశ్చ మన రెండును సగుణం నిర్గుణం రెండు కాబట్టి యో భద్రయాద్రయ భద్రయా శుభకరమైనటువంటి ముద్రయా ముద్రచేత దేనినైతే ప్రదర్శిస్తూ ఉన్నాడో ఏ సత్యాన్నైతే తన స్వాత్మ స్వరూపాన్ని తస్మై శ్రీ గురుమూర్తయ్య నమయదం శ్రీ దక్షిణామూర్తయ్యే అటువంటి గురుదేవుడు దక్షిణామూర్తికి నమస్కరిస్తూ ఆయన అందించేటువంటి జ్ఞానం ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞాన గంగలో మంచి సమయం ఉదయం కాలం ఉదయం అనేటువంటిది ఇది జ్ఞానోదయం జ్ఞానోదయ కాలంలో ఆ జ్ఞాన గంగలో స్నానం చేయడం పవిత్రమైన కార్యం జరుగుతూ యో భద్రయ ముద్రయ బాల్యాషు అండర్స్టాండ్ బాల్యాదిషు అపి జాగ్రతాదిషు తథ బాల్యాషు ఇంటి ఇప్పుడు కేవలం మన జీవితాన్ని చూసుకుంటూ పోతున్నా ఎందుకని అనుభవాలు పొందేది నేను అంటున్నావు గనక అనుభవించేటువంటి వాడివి నీవు అనుభవిస్తూ ఉన్నావు ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నావు అవన్నీ మార్పు చెందుతున్నాయి నేను నీ దగ్గర కూడా మార్పులున్నాయి బాల్యాదిషు శేషవ దశ ఉండింది బాల్య దశ ఉండింది యవ్వనం వచ్చింది వార్ధక్యం వచ్చింది ముసలతనం వృద్ధాప్యం వచ్చింది ఈ దశలన్నీ మారుతూ ఉన్నాయి ఈ దశలో మారుతూ ఉంటే దేహంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఒకప్పుడున్నట్టుగా ఒకప్పుడు లేరు అందుకనే పూర్వం చూసిన వాళ్ళని కనుక ఇప్పుడు చూస్తే ప్రత్యభిజ్ఞం ఉంది గనక అది ప్రత్యభిజ్ఞ ఉంది లేకపోతే అసలు అర్థం కాదు కాబట్టి ఏదైతే పూర్వం కషిత్ పూర్వం భాసతే భాసమానస్య సాంప్రదం ఇప్పుడేదైతే తెలుస్తుందో అప్పుడేదైతే ఉన్నదో సోయం ఇతి అయం సహ ఇతి ఇదే అది అనేది ప్రత్యభిజ్ఞాన అనుసంధానం సోయం ఇత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానముచ్చతే కాబట్టి గతంలో ఏదైతే చూచామో అది ఇప్పుడు చూచినప్పుడు జ్ఞాపకం వస్తుంది గతంలో ఉన్న వ్యక్తిని చూచినప్పుడు మీరు కాదండి ఏంటి మారిపోయినారే ఇలా మారిపోయినారు అది అలా మారిపోయినాడు అనేది నీకు తెలుస్తుంది ఎవరు మారింది అతను చాలా మారిపోయాడు నీ కొంతే తెలుసు నీకు చదువుకునేటప్పుడు తెలుసు బుద్ధిగా చదువుకుంటున్నాడు అనుకున్నావు పెరిగిన తర్వాత ఈడియట్ అయిపోయి ఉన్నాడు నీకు తెలీదేమో ఆ మార్పు గోచరించడం లేదు నీకు గోచరించే మార్పు ఏంటంటే దేహం అప్పుడు సన్నగున్నాడు ఇప్పుడు లావు అప్పుడు లావు ఇప్పుడు సన్నగున్నాడు అప్పుడు ఎర్రగొన్నాడు ఇప్పుడు నల్లగొన్నాడు అప్పుడు నల్ల ఇప్పుడు ఎర్ర ఇంతే తెలుసు మనకు అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు లోపలేముందో తెలీదు ఆయనకే తెలీదు మనకే దేహంలో వచ్చేటువంటి మార్పులు బాల్యాదిషు కాబట్టి శైషవదేశంలో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఏమిటో తర్వాత మార్పు చెందుతూ ఉంది దేహం తర్వాత మార్పు చెందుతూ ఉంది దేహంలో రకరకాలైనటువంటి మార్పులు ఉన్నాయి ఇది బాల్యాది నుండి జరుగుతూ ఉన్నది ముసరతనం వరకు ఈ మార్పులు ఇలా జరుగుతూ ఉండినా నేను నేను నేను అనేది మారడం లేదు చిన్నప్పుడు నానా నేను ఆడుకుంటున్నా నానా నానా నేను కాలేజీకి పోతున్నా నానా నేను ప్రేమలో పడ్డా నానా నేను మునిగిపోయినా నానా నిన్ను కూడా ముంచా ఏదైనా సరే ఇవన్నీ జరుగుతున్నా నానా చివరికి భగవద్గీత వినడానికి ఎందుకని ఇంకా మంచి పని చేయడానికి ఏమి లేదు గనక ప్రపంచాలు అది ఎందుకు వినడానికి ముంచుతామని వచ్చాను ప్రపంచాన్ని ముంచే అయిపోయింది నో వట్ ఐ సే అతను ఎట్లున్నాడో మనకి తెలియదు మనం అడిగేది కేవలం దేహం అంటున్నా దేహం జస్ట్ బాడీ అరే రే మారిపోయినారే మీరు అరే అట్లా లేరే ఇలా లేరే అని కనుక అలా లేరే తెలుస్తూ ఉంది కదా ఆయనకైనా మనకు కూడా తెలుస్తుంది మన శరీరం విషయం కూడా శుభ్రంగా తెలుస్తుంది ఎంత భయం ఉందంటే ఇతరుల విషయంలో లేదు కానీ మన దగ్గర ఎంత భయం ఉందో తెలుసా మనకు దేహం మీద ప్రతిరోజు నిద్రలేస్తానే ముందు అద్దం దగ్గరికి అంటే రాత్రి పడుకుని ఉదయం లేచేటప్పుడు ఏం జరిగి ఉంటది అక్కడ ఇవయ్య ఇంకా చూసేదాని మీద ఆధారపడి ఉంటుంది ఒకరోజు బాగుంటాము ఒకరోజు బాగుండం మనసు బాగుంటే దేహం బాగుంటుంది మనసు బాగలేకపోతే దేహం బాగుంటుంది దేహం బాగున్నా మనసు బాగలేకపోతే బాగుండదు దేహం బాగా లేకపోయినా మనసు ఉంటుంది హాయిగా ఉండదు అష్టావక్ర మహర్షి అందంగా ఉండేవాడు అష్టవక్రాలు వెరీ బ్యూటిఫుల్ ఇతరులకి ఆయన అందంగా ఉండేవాడు ఆయనకి ఆయన అందంగా ఉండేవాడు ఎందుకని జ్ఞానాన్ని కన్నా అందమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు గనక అష్ట ఉంటే ఒక వక్రాన్నే చూడలేము ఎనిమిది వక్రాలతో ఉండేటువంటి మహర్షి చాలా అందమైనటువంటి వాడు అందగాడు ఆయనకి మించిన అందగాడు ఈ ప్రపంచంలో లేడు ఎందుకని ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తామనుకునేవాళ్ళు ఆయన వికారం అయితే ఎవడనుకుంటాడు చూడాలని ఎప్పుడు కనిపిస్తాడని చూసేవాళ్ళు అందరు కారణం జ్ఞానం జ్ఞానం కాబట్టి ఎన్ని మార్పులు చెందుతూ వస్తూ ఉన్నాయి కేవలం దేహాలే కాదు ఇవన్ని మార్పు మారుతూ ఉన్నా దేహం మారుతూ ఉండినా నేను నేను అనేది మాత్రం ఎక్కడ మారడం లేదు బాల్యం నుంచి కేవలం దేహమే కాదు మారుతూ వస్తున్నది అనుభవాలు కూడా సుఖదుఖాలు పొందింది మనం బాల్యం నుంచే ఉంది ఇప్పుడే కాదు ఈ రోజే మనకు దుఃఖం రాలేదు చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులు కొడితే ఏడ్చిన వాళ్ళు మనమే పక్కింటి వాళ్ళు కాదు తల్లిదండ్రులు కొడితే వాళ్ళు ఏడ్చారు మన వాళ్ళు కూడితే మనం ఏడ్చాం మాస్టర్ కొడితే మనం ఏడ్చాం సుఖ దుఃఖాలున్నాయి జయాపజయాలున్నాయి మన అవమానాలున్నాయి కలిసి చదువుకునేటువంటి పిల్లలు మనల్ని చాలా అవమానపరిచారు అవన్నీ భరించాం కదా జయాపజయాలున్నాయి ఓసారి ఫెయిల్ అయినా ఓసారి పాస్ అయినాం టోర్నమెంట్కి పోయినాం గెలుస్తాం అనుకున్నాం ఓడిపోయాం తప్పదు అందువలన ఒక్కసారి గెలిచేది గెలిచినప్పుడు ఒక్కసారి ఆ ర్యాకెట్ ని కింద కొట్టి గందరగోళం చేసేది ఓడిపోయినప్పుడేమో ఇట్లా గుజన పోవరు ఈ జయాపజయాలు ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టాయి మనల్ని క్షణ క్షణానికి సైకిల్ నేర్చుకోవాలంటే కూడా ఎక్కి కింద పడిపోయాం అర్థమవుతుంది కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా ఉన్నాయి జయాపజయాలు సుఖదుఖాలు మానవమానాలు అవన్నీ మార్పు చెందుతూ వచ్చాయి కానీ వాటికి సంబంధించినటువంటి ప్రత్యే వాటికి సంబంధించినటువంటి స్మృతి నాలో ఉండదు కానీ నేను మాత్రం కంటిన్యూ అవుతూ ఉన్నాను నేను గనక లేకపోతే ఈ విడివిడిగా పొడి పొడిగా తడి తడిగా ఉండేటువంటి అనుభవాలన్నీ కూడా తెలిసేందుకు అవకాశం లేదు గనక నేను సూత్రాత్మ నేను సూత్రాత్మ ఓకే ఇన్ని పోతూ ఉండి ఇన్ని వస్తూ ఉండి నన్ను తెలుస్తూ ఉన్నాయి జ్ఞాపకం ఉండొచ్చు జ్ఞాపకం రాకపోవచ్చు అది వేరే విషయం నేనున్నాను ఏదన్నా జ్ఞాపకం వస్తే ఇది జ్ఞాపకం ఉంది అని చెప్పేవాడిని నేనున్నాను ఏదన్నా జ్ఞాపకం లేకపోతే ఇది జ్ఞాపకం లేదు అని చెప్పేవాడిని నేనున్నాను జ్ఞాపకాలు జ్ఞాపకాలు లేకపోవడం విషయంలో మార్పుండొచ్చేమో కాని వాటిని గురించి మాట్లాడేవాడిని చర్చించేవాడిని నేనున్నా ఎప్పుడు వెలుగుతూ ఉన్నాను నాలో ఈ మార్పులన్నీ వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి కానీ నేనెప్పుడు వెలుగుతూ ఉన్నాను భాసనశీలం భాసనశీలం ఎప్పుడు వెలుగుతున్నాను స్వప్రకాశం ఓకే ఒక ఎలక్ట్రిక్ పోలుంది అనుకోండి హలోజిన్ లైట్ ఇచ్చేసాం అనుకోండి థౌజండ్ క్యాండల్స్ హలోజిన్ లైట్ ఆ లైట్ వెలుగుతూ ఉంది రాత్రి ఆటోలు పోతా ఉన్నాయి రిక్షాలు పోతా ఉన్నాయి ఇటు పోయిపోతున్నాయి ఆటోటి ఇటు వస్తున్నాయి ఇవన్నీ పోతూ ఉన్నాయి మనుషులు నడుస్తూ ఉన్నాయి కార్లు పోతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పోయే పోతూ ఉన్నాయి వస్తే వచ్చే వస్తూ ఉన్నాయి కానీ అది మాత్రం వెలుగుతూనే ఉంది పోయినవి లేవు వచ్చినవి ఉండవు వచ్చినవి పోతాయి పోయినవి రావు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది వెలుగుతూనే ఉంటుంది సరే ఆ వచ్చిపోయే వాటికి దీనికి సంబంధం లేదు వచ్చిపోయే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటది తానెప్పుడు నిత్య ప్రకాశమై ఉంట దీపం కాదు ఇది మహాదీప ప్రభాబస్ శ్లోక నంబర్ ఫోర్ నానా చిత్రిత మహాదీప ప్రభావాస్వర్ మహాదీప ప్రభావాస్వర్ కనుక ఎప్పుడు దివ్యంగా వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి ఇది ఆత్మజ్యోతి ఆత్మజ్యోతి ఆరని జ్యోతి మారని జ్యోతి మారేవి అనుభవాలు ఆరేవి రూపాలు ఎన్ని ఆడుతూ ఎన్ని మారుతూ ఇలా ఆడుతున్నవి మారుతున్నవి జారున్నవి కారుతున్నవి అని తెలుసుకునేటువంటి జ్యోతి ఆత్మజ్యోతి ఏ విధమైనటువంటి మార్పు లేనిది ఇది బాల్యాదిషు కాబట్టి బాల్యాదవస్థలు కలుగుతుంటే ఇది ఉంది జాగ్రత్త చూడండి కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి నేను జీవిస్తే నాకు సంబంధించినటువంటి అనుభవాలన్నీ గడించడానికి ఏ చైతన్యం అయితే ఉందో ఏకాత్మ ప్రత్యయ సారానికి వస్తున్నాం కాబట్టి ఏకాత్మ ప్రత్యయ సారం ఏది నిషేధావధి అన్నిటిని నిషేధించిన తర్వాత దేనిని నిషేధించడానికి అవకాశం లేదో నిషేధావధి సాక్షి సమస్త నిషేధింపబడుతూ ఉన్నాయి ఆ నిషేధింపబడేదాన్ని నిషేధించేది మరొకటి లేదు సర్వాన్ని ప్రకాశింపజేస్తూ తనను ప్రకాశింపజేసేది మరొకటి లేదు స్వప్రకాశమయ్యింది స్వతసిద్ధమయ్యేది ఇది జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థల్లో అంతరాల అవస్థలు కూడా ఉంటాయి ఇది ఒక్కటేగా ఉంది అంటే జాగ్రత్త ప్రపంచాన్ని సీదేశ్ మనం చూస్తూ ఉన్నాం ఇది జాగ్రత్త అవస్థ జాగ్రత్త ప్రపంచానికి సంబంధించింది విశ్వం తెలుస్తూ ఉంది విశ్వంలో మనం అనుభవాలు గడిస్తున్నాం సీనో స్వప్నానికి వస్తే జాగ్రత్త ఉందా పూలు అంతే అంటున్నాను నేను కామన్ ప్లాట్ఫారం లేదు రెంటికి నో కారిడార్ ఎట్ ఆల్ ఈ రూములో నుంచి వచ్చాను కారిడార్ ఉంది ఆ రూమ్ లోకి పోతాను ఓకే వరండా ఉంది వరండా లేదు ఇక్కడ జాగ్రత్తలో నుంచి నువ్వు స్వప్నంలోకి ఎంటర్ కావడానికి స్వప్నలో నుంచి సుక్షిప్తు ఎంటర్ కావడానికి నో కారిడార్ కామన్ ప్లాట్ఫామ్ లేదు వచ్చిన బాధది అనుభవం దీనిదే దాని అనుభవం దానిదే దాని అనుభవం దానిదే జాగ్రత్తలో ఏదైతే ఉందో ఇది జాగ్రత్త అవస్థ జాగ్రత అవస్థాన్ని ఎప్పుడైతే అన్నావో అవస్థ అన్నప్పుడు మరొక దాని నుంచి విడిపడిపోయింది అదే అవస్థ అంటే పరిధి అవధి ఉంది దానికి దీనిలో కలిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ జాగ్రత్త అనుభవాలు స్వప్నానికి సంబంధించిన కాదు ఈ అవస్థ వేరే ఆ వేరే జాగ్రత్త స్వప్నాలు ఎప్పుడైతే వేరుగా ఉన్నాయో సుషుప్తి వేరే కాబట్టి జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ కానీ వీటిలో ప్రత్యేకం ఉందా లేదా రాత్రి నేను కర్ణ కలని నేను చెప్తున్నా ఏమీ తెలియదనుకోండి అది కూడా చెప్తున్నాను అది కూడా చెప్తున్నాను నాకేం తెలియలేదు అహం కిమపి నా జానామి నాకేమీ తెలియలేదు ప్రత్యిజ్ఞ అది కూడా ఉంది కనుక ఎట్లాగైతే బాల్యం పోయినా ఎవ్వనం వచ్చినా ఎవ్వనం పోయినా వార్ధక్యం వచ్చినా వార్ధక్యం పోయినా వృద్ధాప్యం వచ్చినా ఈ యొక్క బాల్యము నుండి మనకు దశలు మారుతూ ఉండినప్పటికి కూడాను నేను నేను నేను అనేటువంటిది అనుస్యూతంగా ఉందో అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఒక అవస్థ మరొక అవస్థ కాకపోయినా ఈ అవస్థలన్నిట్లో కూడాను సూత్రాత్మ అహమేవా నేనే షు జాగ్రతాదిషు తథ బాల్యాషు అపి తథా. మనకు బాల్యాది దశలు జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థలు ఇక్కడ కొద్ది భేదం ఉంది ఇక్కడ ఒక చిన్న విలక్షణంగా ఉంది ఇక్కడ విషయం ఈ వైలక్షణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటిదంటే బాల్యాది అవస్థలు ఒకే అవస్థలో జరుగుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది బాల్యము లేదు వృద్ధాప్యము ఎక్కడ తెలుస్తాయి నీకు నిద్రపోయినప్పుడు తెలియదు ఎందుకంటే నిద్రపోయినప్పుడు వాడు వేరే వాడి డేట్ ఆఫ్ బర్త్ వేరే నిద్రలో వృద్ధుడు యువకుడు కావచ్చు యువకుడు వృద్ధుడైపోయినట్టు రావచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్ వేరే కనుక నీకు ఈ బాల్యాద్య అవస్థలు కూడాను జాగ్రత్త అవస్థలోనే అంటే దాని అర్థమేమిటి ఏ జాగ్రత్త అవస్థ అయితే నీకు తెలుస్తూ ఉందో ఈ జాగ్రత్తలో ఉన్నవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి అనుభవాలు గానీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి నేను అహమస్మి అనే జ్ఞానం యొక్క విషయం మాత్రం జాగ్రత్త ఉండే అనుభవాలు కానే అని డిసైడ్ చేసిన తర్వాత ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా అస్సలు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా చక్కగా డిస్కస్ చేసింది శాస్త్రం ఎందుకని ఎప్పుడైతే ఇది కాదో దీనికి సంబంధించిన అనుభవాలే స్వప్నంలో ఉన్నాయి కాబట్టి ఇదంతా సూక్ష్మ శరీరం ప్రధానంగా సూక్ష్మ శరీరం మనోబుద్ధులకు సంబంధించిన వ్యవహారం ఇదంతా ఒక్క విషయం చెప్పాలంటే ఎందుకో తెలుస్తా ఈ మనస్సు బుద్ధి ఏదైతే ఉందో అంత ఇది సూక్ష్మ శరీరం తమాషా చూడండి అదే ఉండేది ఇంకేలేదు తమాషా ఉన్నదంతా బుద్ధిలోనే ఉంది విషయం అంత ఈ బుద్ధి జాగ్రత్తకు వచ్చిందనుకోండి మేలుకున్నదనుకోండి అప్పుడు ఈ ప్రపంచం తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఏమిటో తెలుసా మనం కర్త భోక్త కర్త భోక్త చేసేవాణ్ణి అనుభవించేవాడిని ఓకే ఇదే మనసు ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచం నుంచి విడిపోయి విడిపడిపోయి చూసింది అనుకోండి అది స్వప్నం ఇక్కడ ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనసు ఓన్లీ నన్ను మొన్న కథను అడిగాడు స్వామీజీ మరి ఈ అవస్థ అవస్థ రెండు అబద్దాలే కదా సరేలేదు అబద్దాలే నేను చెప్పలేదు నీకు వాటిని అర్థం చేసుకున్నావు ఓకే నెక్స్ట్ ఏం కావాలి నీకు మరి ఇక్కడ మనసు అక్కడ మనసే ఉండేటప్పుడు కల్లోనే చెప్తే పోలేదా మీరు అంటాడు ఈ టైం సేవ్ చేసుకోవచ్చు బాగుండీ స్వప్నంలోనే వచ్చి మీరు చెప్పారనుకోండి మా స్వప్నంలో హాయిగా అక్కడే ఉంటది బాగుంటది కాబట్టి ఒకవేళ స్వప్న గురువు ఎవరైనా ఎంటర్ అయి చెప్తే ప్రపంచంలో ఒక పెద్ద మతానికి మూల విషయం ఇది సార్ ప్రపంచంలో ఒక పెద్ద విషయానికి కేంద్ర విషయం ఎందుకో తెలుసా వాళ్ళ మత గ్రంథాన్ని ఆ భగవంతుడు కలలో చెప్పాడు కలలో చెప్పాడు కలలో కర్త లేడు అది కూడా తెలియడం లేదు భోక్త ఉంది కలలో నువ్వు ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకోలేవు కర్త లేడు భోక్త అందువల్ల స్వప్నే సజీవహ సుఖదుఖ భోక్త సుఖదు అనుభవించేవాడున్నాడే కానీ పని చేయలేడు పని గనక చేసేటట్లైతే రిటర్న్స్ సబ్మిట్ చేయాలా ఈ నెలాఖరులో అని గనక నువ్వు అనుకుంటే ఇక్కడ కొంత చేసి నిద్రపోయి ఇంక కొంత అక్కడ చేసుకోవచ్చు కుదరదు కదా స్వామిజీ త్రీ మంత్స్ అకౌంట్స్ ఇక్కడ రాసేస్తాను ఇంకా మిగతా టూ మంత్స్ అకౌంట్స్ రాత్రి కల్లో రాస్తాను కుదరదు ఎందుకని అక్కడ భోక్త ఉండాడు కర్త లేడు ఇప్పుడు అర్థం వస్తుంది మీకు జాగ్రత్త అవస్థలో కర్త భోక్తా ఉన్నాడు స్వప్నావస్థలో భోక్తే ఉన్నాడు సుక్షప్తి అవస్థలో బోత్ ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ అవసరమైతే కొట్టచ్చు దెబ్బలు తినొచ్చు స్వప్నంలో దెబ్బలు తినాల్సిందే కొట్టే అవకాశం అక్కడ రెండు కనుక ఈ మనసు ప్రపంచానికి వచ్చి ప్రపంచంతో తానాత్మ్యం చెందినప్పుడు జాగ్రత్త అవస్థ అన్యంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంది కాని స్వప్నములో తాను కల్పించుకున్నటువంటి ప్రపంచాన్ని తన తాను చూస్తుంది ఇంకేమీ లేదు భోక్త దాని నుంచి విడిపడితే ఏమి తెలియకుండా పడింది అజ్ఞానంలో ఏమి తెలియకుండా పడింది కాబట్టి ఏమి తెలియకుండా అది ఉండినా ఏమి తెలియకుండా ఉండినా తనలో ఉన్నదే తెలుస్తూ ఉండినా తనకన్నా అన్యంగా తెలుస్తూ ఉండినా ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి గనక ఈ మూడు అనుభవాలే గనక ఈ మూడు కూడాను అవస్థలే గనక అవస్థల్లో ఒకదానికన్నా ఒకటి వేరై ఉంది గనక ఈ అవస్థలు వేరవుతూ ఉండినా అనుభవాలు వేరవుతూ ఉండినా వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రత్యభిజ్ఞ నాకు ఉన్నది అంటే నేను అవి అవకాశం కానే కాదు లేనేలేదు నేనవి కానే కాదు కాబట్టి బాల్యాదిష్ అవి జాగ్రత్త సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు ఈ విధంగా మార్పు చెందేటువంటి వాటిల్లో అనువర్తమానం ఏదైతే మార్పు చెందకుండా అహం ఇది నేను నేను నేను అంటూ ఉందో అంతఃస్పురంతం భాష్యములుగా తెలిసేది నీ దగ్గరే అందుకనే అంటున్నాను నేను నీకు ఏది తెలిసినా నీవుగా తెలిసినా నీ అనుభవంగా తెలిసినా అది నీకు సంబంధించింది అని ఫస్ట్ సెంటెన్సే అన్నాను నేను ఈరోజు నీకు సంబంధించింది అది అంతఃస్ఫురంతం సదా ఎల్లప్పుడు కూడాను ఇది స్వాత్మానం ఆత్మస్వరూపం చైతన్యస్వరూపం దక్షిణామూర్తి భజతాం ఆశ్రితుల కొరకు ప్రకటీకరవతి యో భద్రయా ముద్రయా ప్రకటీకరవతి దాన్నే ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ముద్రకి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది ఎందుకో తెలుసా జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు ప్రధానది బాల్యాద అన్నారనుకోండి జాగ్రత్తలో చేరిపోయింది ఇంకా ఎంప్లాయిడ్ అది ఎప్పుడైతే జాగ్రత్త వచ్చేసిందో అందుకని నేను మీకు ప్రత్యేకించి చెప్పాను అది బాల్యాదవస్థలు ఈ చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు జరిగే అవస్థలన్నీ కూడా జాగ్రత్త అవస్థలన్నీ జరుగుతున్నాయి అనడంలో ఉద్దేశం ఏంటంటే దాన్ని దాంట్లో కలిపేశానని అర్థం తాలూకా మండలాలు చేసినట్టే ఇప్పుడు జాగ్రత్త సోపన సుశుక్తి మూడు మిగిలే అక్కడ అందుకని ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చూచాం చిత్రం వట వృద్ధా శిష్య గురస్తు మౌన వ్యాఖ్యా వ్యాఖ్యానం శిష్యోస్థు చిన్న సంశయా మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అక్కడ చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను ఈ జ్ఞాన ముద్ర చిన్ముద్ర కాని ఇక్కడ ప్రత్యేకించి వాడాడు చూచారా శ్లోకంలో ఎందుకని యో భద్రయా ముద్రయ భద్రయ శుభకరమైనటువంటి ముద్ర ఇది ఎందుకో తెలుసా మిగిలినది జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు ఇప్పుడు ఎక్కడ పోయి కలుస్తావు నువ్వు అనువర్తమానం ప్లీజ్ పరివర్తనం చెందే వాటిల్లో అనువర్తమానం ఏవి మార్పు చెందుతూ ఉన్నాయో వాటిలో కదలకుండా ఉంది అది స్వరూపం అది జ్ఞాత యొక్క స్వరూపం జ్ఞహ ఇది నివు ఇది ఆధారం అధేయం రెండోది ఉంటే అదే స్వరూపం ఇదే అంగుష్ట ఇదే అంగుష్ఠ ఇప్పుడు నువ్వేంటి నేను బాల్యం ఇది నేనాది నేను ఇది నేను ఈ డబ్బు నేనాది నేను కూడా ఇదంతా జీవ లక్షణం జీవ లక్షణం ఎప్పుడు దోషపూరితంగా ఉంటది దానికి ప్రధానంగా తర్జనీయ చూపుడు వేలు ఎందుకని దోషాలు చూడడానికి వీరికి మించిన వారు ప్రపంచంలో లేరు మన దగ్గర ఎన్ని వేళ్ళున్నా దోషం చూపెట్టాలని ఏమండే ఆయన విషయం మీకు తెలుసా ఈ వేలు పోది పోదు ఎక్కడైనా చూడండి ఇటు పోదు ఏమంటే ఆయన గురించి మీ దర్శనమివడం అండు ఇదే రెడీ అందుకని దీన్ని నిషేధం అంటారు ఎక్కడ కూడా పూజలో దీన్ని ఉపయోగించరు బొట్టు పెట్టుకోవడానికి దీనికి ఉపయోగించరు దేనికి పనికిరాదు మళ్ళీ చూడడానికి అందంగా ఉంటుంది దేనికి పనికిరాదు ఎందుకని తెలుసా ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ పోదు దోషదర్శనం ఉంది ఇక్కడ ఇది జీవ లక్షణం దీన్ని తీసుకెళ్లి ఆధారమైనటువంటి అంగిష్టంతో కలపడదు తెలిపాడు అనుకోండి ఇది యోగ ముద్ర ఇప్పుడేం జరుగుతుంది భద్రముద్ర ఇది భద్రం ఎందుకని ఇంతటితో పోతాం దరిద్రం అందు భద్రం ఇప్పుడేం ఉంది మనకు భద్రం తెలియదు రెండే తెలుసు ఇప్పుడు నేను చెప్పింది కాకపోయినా నిద్ర కూడా తెలుసు మనకు అది అదో సమాధి ఇవన్నీ పోవడానికి భద్రం కాబట్టి జీవుణ్ణి పరమాత్మతో ఐక్యం చేస్తే మిగతా మూడు దూరంగా ఉంటాయి ఇంతకు ముందు వ్యావృత్తాసు ఏవైతే మార్పు చెందుతూ ఉన్నాయో వాటితో కలిసిపోయి మనం పాలలో పంచదారలాగా అదే నేను అనుకుంటూ ఉన్నాం ఇప్పుడు అది కాదు నేను ఇది నేను కనుక జ్ఞాత యొక్క స్వరూపం ఏదైతే ఉందో జ్ఞాహ అదే నేను అదే నేను అంతేగాని నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కలవడం లేదు బాగా అర్థం చేసుకోండి ఇదం వృత్తులు తెలుస్తూ ఉన్నాయి అనుభవాలు అహం వృత్తికి తెలుస్తూ ఉంది ఈ అహం వృత్తి జీవుడు అనుకుంటున్నా నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం ఇలా అనుకోవడం విశేషం విశేషం ఎగిరితే మిగిలింది లక్షణం లక్షణం సరేనా అందువల్ల గాఢనిద్ద కూడా విశేషం లేదు తమాషది సుషుప్తికి జ్ఞానానికి అర్థం చేసుకోండి సుషుప్తిలో విశేషం లేదు విశేషం లేదు గనక ఏమీ తెలియడం లేదు ఏమీ తెలియడం లేదనేది కాదు జ్ఞానం తెలిసేది జ్ఞానం ఏమి తెలియకుండా ఉండేది అజ్ఞానం కాబట్టి విషయాలకు సంబంధించిన జ్ఞానం లేకుండా ఉంది కాని ఇక్కడ జ్ఞానంలో తానే అహం బ్రహ్మస్మి అనేటువంటిది ఉంది ఇది ఈ జ్ఞానం సుషిప్తిలో లేదు లేకపోయినా నువ్వు సత్తా ఉంది బాతి లేదు ప్రకాశం ఇది జ్ఞానంలో కలుగుతూ ఉంది ఓకే విశేషం లేదన్న ఏమీ లేదు నగ నిద్రపోయింది అనుకోండి బంగారు నగ నిద్రపోయింది బలెవాళ్ళ స్వామి నగ నిద్రపోవడం ఇవన్నీ కొత్త కొత్త ఇదండి మీరు నగేటి నిద్రపోయారు నగ స్వామికి వేసి నువ్వు లాలిపాట బారితే స్వామి నిద్రపోవాలా లేదా పోనీ అట్లా చెప్పు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వేస్తేవి అన్నవరంలో తీసుకెళ్లి వేస్తేవి ఆయనకంతా బంగారు నగలు వేస్తేవి రామాలి మేఘ శమాలి అని పాడేస్తే అంటే దాని ఉద్దేశం ఏంటి నేను పాడతాను నువ్వు మేలుకొనే నేను పాడతాను నిద్రపోని ఆయన ముందే చెప్తాడు ఆయన నీ పాట ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు ఎందుకని ముందే నిద్రపోతాను అది వినడం కన్నా సో ఎప్పుడైతే నగలు వేసి స్వామిని నువ్వు నిద్రపుచ్చావో నగలు మేలుకొని ఉంటాయా అయ్య నిద్రపోయి అనుకోండి ఇవా ఇవ్వకటి ఉంది కదా లేవా ఇవా అది మర్చిపోబడి మొన్నటి నుంచి అది పట్టుకోను ఇవ అసలు విషయం అదే ఇవ వేదాంతంలో ప్రధానమైంది ఇవ కనుక నిద్రపోయింది అనుకోండి ఇవా ఓకే బంగారు నగ నిద్రపోతే ఏం జరిగింది మేలుకొనుంటే ఏం జరుగుతుంది అని మేలుకొనుంటే నేను బంగారు నగ అని దానికి తెలుసు నిద్రపోయింది అనుకోండి నగని దాన్ని తెలుసా తెలీదు కానీ బంగారు ఉందా లేదా అది విశేషం ఎగిరిపోయింది నామరూపాలు ఎగిరిపోయింది బంగారుగా ఉంది అంతకుముందు గొలుసు బుద్ధి ఇప్పుడు బంగారు బుద్ధి గొలుసు బుద్ధి ప్రమాదకరం గొలుసు బుద్ధి కొందరు బుద్ధులు గొలుసులాగా ఉంటాయి మీరు ఏదైనా వాళ్ళు డైరెక్ట్గా ఏదో అర్థం చేసుకోరు లోపల గొలుసు ఇది గొలుసు బుద్ధి అంటే కానీ బంగారు బుద్ధి మంచిది ఎందుకని ఎప్పుడైనా ఉండవలసింది అదే బుద్ధిలో కారణం బంగారు గొలుసు అంటాం బంగారు గొలుసు బుద్ధి గొలుసు మధ్యలో వచ్చింది తీసేస్తే బంగారు బుద్ధి కుండ మట్టి జ్ఞానమే ఉంది కానీ నేను కుండ కూజ అనేటువంటిది లేదు మట్టిగా ఉంటుంది అట్లాగే విశేషం ఎప్పుడైతే ఎగిరిపోయిందో ఇక మిగిలిందేమిటి స్వరూపం స్వరూపంలో ఆరోపం లేదు ఇక అయిపోయి దీన్ని యో భద్రయ ప్రకటీకరవతి స్వాత్మానం ప్రకటీకరవతి యో భద్రయా మధురయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే అందువల్ల ఇది మూర్తి అన్నప్పుడు ప్లీజ్ ఇది వర్ణనాత్మకమైనటువంటి స్తోత్రం కాదు ఇప్పటికే మీకు అర్థమైపోయిండ వర్ణన కాది అమ్మవారి విగ్రహాన్ని వర్ణించినట్టుగా కృష్ణుణ్ణి వర్ణించినట్టుగా కాదు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అండం లేదు ఇక్కడ ఇక్కడంత జ్ఞానపూరితంగా ఉంది కాబట్టి యో భద్రయాద్రయ ఈ ముద్రను ప్రకటించడంటే ఇదేం వర్ణన కాది ఇది ఉపదేశం ఇది ఉపదేశం కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి కాబట్టి వేదాంతోపదేశం ఉంది ఇందులో యో భద్రయా ముద్రయ తస్మై శ్రీ గురుమూర్తయ్య నమ యుదం శ్రీ దక్షిణామూర్తయ్యే అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం కాబట్టి బాల్యము నుండి అవస్థలు మారుతూ ఉండినా ఏ నేనైతే మారకుండా ఉందో అవస్థాత్రయం జాగ్రత్త స్వప్న సుశుప్త్యావస్థల్లో ఏదైతే సాక్షిగా వెలుగొందుతూ ఉందో ఏవి మార్పు చెందిన ఆ మార్పు చెందే వాటికి ఆధారంగా ఉంటూ తనలో ఏ మార్పు లేకుండా ఉందో ఎక్కడ జ్ఞాత ఉండినా జ్ఞాత స్వరూపంగా ఉందో ఎక్కడ ద్రష్ట ఉండినా ద్రష్ట స్వరూపంగా ఉందో మరొక దాని మీద ఆధారపడకుండా ఉందో స్వత సిద్ధంగా ఉందో స్వప్రకాశంగా ఉందో ఆ ఆత్మే సత్యం తహమేవ అది నేనే అదే గురుమూర్తి ఈశ్వరో గురులాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ నమ కాబట్టి గగన సదృశం ఉన్నది అది ఒక్కటే గనక ఆకాశంతో బోలుస్తున్నాం వాస్తవానికి అనంత అనంత ఇప్పుడు నేనున్నానంతే ఇక్కడున్నాను అక్కడున్నాను లేదు అలా ఉన్నాను ఇలా ఉన్నాను లేదు నేను అలా ఉన్నాను అంటే ఇలా లేనని అర్థం నేను ఇలా ఉన్నానంటే అలా అలా లేనని అర్థం ఇలా ప్రపంచం మిథ్య అలా పడిపోతుంది జాగ్రత్త ఇలా వద్దు అలా వద్దు నేను ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నాను అదిగా ఉన్నానంటే ఇదిగా లేనని అర్థం ఇదిగా ఉన్నానంటే అదిగా లేనని అర్థం కాబట్టి ఇది అది కాకుండా ఉన్నాను ఇది అది ఉండడానికి నేను ఆధారంగా ఉన్నాను ఇది అది ఏదో అయిపోయినా నేనుంటాను ఎనీ డౌట్ అందువల్ల అహమస్మి నేనే ఉన్నాను ఎక్కడనేసారా వస్తుంది ట్రబుల్ ఎక్కడున్నానంటే వెంటనే అంటాడు ఇహ ఇక్కడున్నాను అహం అస్మి ఎక్కడున్నా ఇహ అంటే దాని అర్థం ఏంటి అత్ర నాస్మి ఇత్యర్థ అత్ర అహం నాస్మి నా అస్మి అక్కడ లేను అని అర్థం ఇది ఇక్కడ దేశం దేశం కూడా నా మీదనే ఆధారపడింది దేశాన్ని కూడా నేనే చూస్తూ దేశాన్ని నేను తెలుసుకుంటున్నా దేశం దగ్గర చూచేవాడిని కాదు మంత ద్రష్ట కాదు ఎందుకని దేశం అనేటువంటిది స్పేస్ స్పేస్ అంటే టైం ఉండాలి టైమ్ స్పేస్ రెండు ఉన్నాయంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది మనసులో ఉంటుంది మనసులో ఉండేటువంటిది భావన భావన ఉండడానికి ఆధారమైన వాడిని నేను భావన లేకపోయినా నేను ఉంటాను నేను ఉంటే భావన ఉంటుంది భావన లేకపోయినా నేను ఉంటాను భావన ఉండడానికి నేను అవసరం నేను ఉండడానికి భావన అవసరం లేదు భావన లేకపోయినా నేను ఉంటాను ఎలా ఉంటావు భా భవన లేదు భా ప్రకాశం భాస్వరూప భాస్వరూపం నిత్య ప్రకాశం స్వత సిద్ధం అది దక్షిణామూర్తి ఆయనకి నమ నమస్కారం ఓ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్